మహాగర్ణుడ మహోన్నతుడ తేజమేడా నీ పరిశుధ గణమ నామానికి కోటాను కోట్ల నమస్కారాలు వంద స్తోత్రాలు తండ్రి గడిచిన కాలం అంతా నీ దయారెక్కల నెలలో మనం భద్రపరచుకొని కాచి కాపాడినందుకే మీకు వేలాది వంద నాలుగు ప్రవ్వ మీకే స్తోత్రాలు నన్న కృతజ్ఞతలు తండ్రి దేవానికి ఎంత వందనాలు ఇస్తాయా మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వంద దేవా మా పాప దోషాలు క్షమించాయా మా తిరమ్మ దోషాలు క్షమించున్నాయన మాకు నీకు అడ్డు బాగుండగా ఉన్న ప్రతి అపారాధానికి క్షమించదేవా అయా మా పితరుల పాప దోషాలు క్షమించయ్యా మా పూర్వీకుల పాప దోషాలు క్షమించ మా నాలుగు తరాల పాపదోషాలు క్షమించండి తండ్రి మీకు వందనాలు ఇస్తాయా అయ్యా పాదాల చింతకు మేము వచ్చిన్నాం తండ్రి ప్రార్థన ధరనైనా నీ ఆత్మజిత నింపినైనా ప్రార్థన అనిపి అందరికి నేను దయచేయండి పాటలు పాడుచుని ఒక చక్కని స్వరాలు మా అందరికి దయచేయబ్రవ్వ వాక్యం ద్వారా సూటిగా తేటగా నాతో మాతో మీరు మాట్లాడాలి అయినా వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి వినగల చెవి గ్రహించే మనసును దయచే ప్రభావా నీ మాటకు విధేత చూపేవారిగా మేము ఉండాలా తండ్రి మేము ఉండకూడదు నా నానా మమ్మల్ని మమ్మల్ని అందరినీ నాన్న నీకు నా ప్రభా నీవే మాకు దే నువ్వు మాకు గొప్ప దేవుడునైనా మా కోరు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడునైనా నువ్వు మాకు దేవుడమైనందుకు నీకు ఎంతో వందనాలు ఇస్తాయా ఎంతో మందిని నెరవని అయ్యా బిడ్డలు ఉన్నారయ్యా వారందరినీ మీరు దర్శించండి వారందరితో మీరు మాట్లాడండి తండ్రి మీరే నిజమైన దేవుడాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలా ప్రతి ఒక్క మన నేత్రములు వెలిగించబడాల ప్రభు నిస్సహాయము దయచేయండి అందరూ అంతటా మారమ పొందాల ప్రభు నిసహాయమును దయచేయండి కొడవరి రోజుల్లో మేము ఉన్నాం ప్రభు నిస్వార్థ వ్యాప్తి చెందాల ప్రభా అనేకులను స్వార్థ ప్రకటించాలా అనేకులు మరొకపెట్టే విజ్ఞాపన కర్తలు మీరు లేవనెట్టండినైనా మేమందరం కలిసి నా ప్రభు రే మేసి మరొపెట్టే విజ్ఞాపన కర్తను దయచేయండి నా ప్రభావ సోమరితరాన్ని బద్దకాన్ని మారించి దూరపరచినైనా మీ కొరకు ఆశ కలిగి పరిగెత్తాల ప్రభా ఆశ కలిగి ప్రార్థన చేయాల ప్రభావ అటు ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయండి నశించిపోతున్న ఆత్మలందరికీ నీ మారు మనసు దయచేయండి ఎంత మంది బాధతో చింత వేదంతో ఉన్నారో వారందరూ మీరు జ్ఞాపకం దేవా వారి వేదనలు అన్ని తీసువే దేవా అలాగే నా బ్రొబ్బా కే ఎంతమందినైనా ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టి ఉన్నారేవా ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నిటికీ మీ గొప్ప జవాబును దయచే బ్రవ్వ నీకు వందనాలు అనేకులు నా బ్రొబ్బా నీ సన్నిధికి వచ్చి నానా నిన్ను దయా నిన్ను గురించి నానా శుతించాలా గనపరచాలా నా బ్రొబ్బ నీ సహాయం ను దయచేయండి అనేది మమ్మల్ని కాచి కాపాడుతున్న గొప్ప దేవుడునైనా మా ప్రతి ఒక్కరిని మార్చేయండి నీకు వరకు సాక్షులుగా నిలబెట్టండి కన్నా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా అయా నిన్న దినాన్ని ఆరాధన మీరు చేయకరంగా జరిగించారు నా ప్రభువా మీ దాసిన ద్వారా తండ్రి మాతో వేవేల మాటలు మీరు మాట్లాడినారు ప్రభావ ఒక్కొక్క నిలబెట్టి మీరు గొప్పగా వాడుకున్నారయ్యా అయా దేని విషయంలో రాజీ పడాలో భక్తి విషయంలో రాజీ మీరు మాట్లాడినారు దేవా అలాంటి ఆత్మీయ జీవితాలను మాకునూ దయచేయమని సమస్త మహిమ మీరు మాత్రం పొందుకోమని ఏసో పరిశుధ నామాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ మహాగర్ణుడ మహోన్నతుడ తేజమేడా ఈ పరిశుధ గణమ నామానికి కోటాను కోట్ల నమస్కారాలు వందనాలు స్తోత్రాలు తండ్రి గడిచిన కాలం నా ప్రభావ నీ దయారెక్కల నెలలో మనం భద్రపరచుకొని కాచి కాపాడినందుకే మీకు వేలాది వందనాలు ప్రభ మీకే స్తోత్రాలు నా కృతజ్ఞతలు తండ్రి దేవానికి ఎంతో మమ్మల్ అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు దేవా మా పాప దోషాలు క్షమించ మా తిరమ దోషాలు క్షమించున్నాయన మాకు నీకు అడ్డు ఉన్న ప్రతి అపరాధానికి క్షమించిందేవా అయా మా పితరుల పాప దోషాలు క్షమించయా మా పాప దోషాలు క్షమించ మా నాలుగు తరాల పాపదోషాలు క్షమించండి తండ్రి నీకు వందనాలు ఇస్తాయా అయ్యా నీ పాదాల చింతకు మేము వచ్చిన్నాం తండ్రి ప్రార్థన ధరనైనా నీ ఆత్మచిత నింపినైనా ప్రార్థన నడిపింపున మా అందరికి దయచేయండి పాటలు పాడుచుని ఒక చక్కని స్వరాలు మా అందరికి దయచే ప్రవ్వ వాక్యం ద్వారా సూటిగా తేటగా నాతో మాతో మీరు మాట్లాడాలైనా వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి వినగల చెవి గ్రహించే మనసును దయచే ప్రవ్వా నీ మాటకు విధేత చూపేవారిగా మేము ఉండాలా తండ్రి ఆ మేము ఉండకూడదు నా నానా మమ్మల్ని మమ్మల్ని అందరినీ నానా నీకు లోపరుచుకోండి నా ప్రభా నీవే మాకు దే నువ్వు మాకు గొప్ప దేవుడునైనా మాకు ఒకరొక ప్రాణం పెట్టిన గొప్ప దేవుడునైనా నువ్వు మాకు దేవుడమైనందుకు నీకు ఎంతో వందనాలు ఇస్తాయా ఎంతో మందిని నెరవని అయా బిడ్డలున్నారయా వారందరినీ మీరు దర్శించండి వారందరితో మీరు మాట్లాడండి తండ్రి మీరే నిజమైన దేవుడాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలా ప్రతి ఒక్క మన నేత్రములు వెలిగించబడాలా ప్రభావ నిస్సహాయము దయచేయండి అందరూ అంతటా మారమ పొందాలన్న ప్రభు నీ సహాయం దయచేయండి గొడవ రోజుల్లో మేము ఉన్నాం ప్రభావ నిస్వార్థ వ్యాప్తి చెందాలా ప్రభావా అనేకులు నిస్వార్థ ప్రకటించాలా అనేకులు మరొకటి విజ్ఞాపన కర్తలు మీరు లేవనొచ్చండి నైనా మేమందరం కలిసినా నా ప్రభావ రే మేసి మరోపెట్టి విజ్ఞాపన కర్తను మాకు దయచేయండి నా ప్రభావ సోమరితరాన్ని బద్దకాన్ని మరచి దూరపరచునైనా మీ ఆశ కలిగి పరిగెత్తాల ప్రభావ ఆశ కలిగి ప్రార్థన చేయాల ప్రభావ అటు ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయండి నశించిపోతున్న ఆత్మలందరికీ నీ మారు మనసు రక్షణ భాషం దయచేయండి ఎంత మంది బాధతో వేదంతో ఉన్నారో వారందరూ మీరు జ్ఞాపకం దేవా వారి వేదలన్నీ దేవా అలాగే నా బ్రొబ్బా కే ఎంతమందినైనా ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టి ఉన్నారేవా ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నిటికీ మీ గొప్ప జవాబును దయచే బ్రబా నీకు వందనాలు అనేకులు నా నీ సన్నిధికి వచ్చి నానా నిన్ను దయా నిన్ను గురించి నానా శుతించాలా గనపరచాలా నా బ్రొబ్బ నీ సహాయం ను దయచేయండి అనేది మమ్మల్ని కాచి కాపాడుతున్న గొప్ప దేవుడునైనా మా కుటుంబలో ప్రతి ఒక్కరిని మార్చేయండి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టండి కన్నా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా అయా నిన్న దినాన ఆరాధన మీరు జయకరంగా జరిగించారు నా ప్రభువా మీ దాసిన ద్వారా తండ్రి మాతో వేవేలా మాటలు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు ఒక్కొక్క నీళ్ళు పెట్టి మీరు గొప్పగా వాడుకున్నారయ్యా దేని విషయంలో రాజీ గాని భక్తి విషయంలో రాజీ మీరు మాట్లాడినారు దేవా అలాంటి ఆత్మీయ జీవితాలను మాకును దయచేయమని సమస్త మహిమ మీరు మాత్రం పొందుకోమని ఏసర్షదు నావల వన్ పరమ తండ్రి అమీన్ కృపలే ని క్షణము నీ దయలే క్షణము నేను హించలేను ఏసయా నీ కృపలే ని క్షణము నీ దయలే క్షణము నేను హింసలేను ఏసయ ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే ఉండలే నీ కృపలేనిదేనే ఉండలేనయా మహిమను విడచి మహిళ గివచి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిళే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి మరో రూపమే చావు మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది కృపా మహిలో నేను మహిమను పొంద మహిమగ మార్చింది కృపా ఏ నీ కృపలేనిదేనే ఉండలేనయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఏచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు సతీరా ఆరాధన చేసే అదృష్టం ఇచ్చింది నీ కృపా నా శరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా ఎయ్యా నీ కృప నాకు చాలయ్యా నీకృపల నిదేనే ఉందలెనయ్యా నీకృపలీక్షము నిదయలెని క్షణము నేను హించలను ఏ నీ నీకృపలక్షణము నిదయే నిక్షణము నేను హించేను ఏ య్యా నీ కృపలా కుచాలయ్యా నీ కృపలేనిదేనే బ్రతుకలేనయ్యా ఏ సయ్యా నీ కృపనా కుచాలయ్యా నీ కృపలేనిదేనే ఉండలేనయ్యా Thank you sister praise the lord It's not my might it's not my power by the spirit it says the lord It's not my might it's not my power by the spirit it says the lord These mountains shall be removed these mountains shall be removed these mountains shall be removed by the spirit says the lord it's not by my might it's not, not my power by the spirit says the lord these mountains shall be removed these mountains shall be removed by my spirit, the spirit says the lord by my spirit, the my spirit says the lord hallelujah hallelujah friends loada in petition we do a small prayer parshudura thank you ana parshudura premamata ni kondanaalu sthuna stotram tanri నేనే ఇంత మంచి సమయం మాకు అనుకరించినందుకు కొందనాలి రాచ మరి గత గత వారం అంతే కాచి కాపాడినందుకు నీకు వందనల్ తండ్రి భయంకర చలి నుంచి నేను భయంకర రోగాల నుంచి ప్రభా కాచి కాపాడుతున్నందుకు నీకు వందనల్ తండ్రి మరి పొద్దు నుంచి పరవాడుకు మా పని మా పనిల్లో తోడు నీడుగా ఉన్నందుకు నీకు వందనని తండ్రి మరి వాక్యం చూసుకుంటుండగా ప్రభా నేను నడిపింపు నాయన ఎస్సే ప్రభా దైచ్యం అని కోరుకుంటున్నాం తండ్రి జ్ఞానం దయచేమని అడుగుతున్నాం తండ్రి ప్రభా ఎస్సయ్యా మన సొంత తలంపులు కాకుండా ప్రభ ఈ తరంపుల ద్వారా నేను వాక్యం చెప్పడానికి సెలవుంచాను ప్రభా అదేవిధంగా నైనా ఎస్ఏ ప్రభ మరి అందరూ చెబున నేను చెప్పే వాక్యం అందరూ చెబు విని నేర్చుకునే నయన ప్రభా వాళ్ళు నేర్చుకుని ప్రాక్టీస్ చేయడానికి సాయంతమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి యొక్క వాక్యం విషయంలో మీరు తోడు నీటిగా నడిపించమని యేసు క్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ రోజు నా వాక్యం వచ్చేసి ది హౌస్ బిల్ట్ ఆన్ ద రాక్ దానికోసం అని ఇది నా అంశము ఇది ఒక టాపిక్ దీనికోసం మనం నేర్చుకున్నాం నిన్నటి దినాన మనము క్రీస్ వేస్తే మూలరాయి అని నేర్చుకున్నాం కదా అది కొంచెం కొంచెం దీర్ఘంగా అంటే కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాం అంటే దేవుణ్ణిలో కట్టబడడం అంటే ఏ విధంగా కట్టబడితే ఎంత ఎలా ఉంటుంది అంటే దేవుణ్ణిలో ఉంటే ఏ విధంగా ఏ విధంగా ముందుకు కొనసాగుతాం మన సారాంశం అనమాట అయితే మనకు మత్యసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఏడవ వచ్చినాం మతేశ్వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఇది అందరికీ మనకు తెలిసిన విషయాలే అయితే తెలిసిన విషయాలు మళ్ళీ మళ్ళీ తెలియపరుస్తున్నది ఎందుకంటే మనము అందులో ఉన్నామా లేమా అరే దేవుల్లో ఉన్నామా లేమా సరిగ్గా ఇల్లు కట్టబడుతుందా లేదా అనేసి అని ఆత్మీయ స్థితిలో తెలుసుకున్నట్టయితే దేవుడు బండ నుం బండ అంటే దేవునికి సాదృశ్యం కాబట్టి మనకు తెల్ తెల్లబడుతుందన్నమాట ఏ హౌస్ బిల్ట్ ఆన్ ద రాక్ అండ్ ఏ హౌస్ బిల్ట్ ఆన్ ది శాన్ అంటే రెండు విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం మాట అయితే అయితే ఈ మనం దేవుణ్ణిలో ఉంటే ఏ విధంగా ఉండబోతున్నాము దేవుళ్ళు లేకపోతే ఏ విధంగా ఉంటాము తర్వాత దాని నష్టాలు అనేసి మనకి ఇక్కడ తెలుస్తుంది అయితే మనకు ఫౌండేషన్ ఎప్పుడు ఏదైనా మనకు దానికి ఫౌండేషన్ కావాలి మన ఫౌండేషన్ ఎవరో మనం బైబిల్ వాక్యంలో చూసుకున్నాం మొదటి కొరియంతియో మూడు పది మొదటి ఫస్ట్ కొరియంతియన్స్ త్రీ టెన్ ఎవరైనా తెలుగు చదివితే మనము త్రీ టెన్ ఫస్ట్ దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేరుపరి అయిన శిల్పకారుణి పునాది వేసి తిని దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకున్న వేబడినది వేయబడినది తప్ప మరి పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది ఏసు క్రీస్తేనూ ఈ పునాది మీద చదువు ఎవడైనా ఈ పునాది మీద బంగారం వెండి విలదల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినే వాని వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలపరచబడును మరియు వాణి వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును అయితే మనము మన ఇక్కడ అకార్డింగ్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంటే మనకి ఇచ్చిన దేవుని యొక్క కృపా ప్రేమను బట్టి మనం కట్టబ మన ఫౌండేషన్ ఇక్కడ క్లియర్ గా చెప్తుంది దట్ ఫౌండేషన్ బిలాంగ్స్ టు జీజస్ క్రైస్ట్ అని మనం ఏ విధంగా నిన్న వాక్యంలో నిన్న సండే ఆజీష్ మనం వాక్యం చూస్తున్నాం క్రీస్తే మనకు మూలరాయి కాబట్టి ఆ అపుస్తులు ఫౌండేషన్ బట్టే మనము దారితున్నాం అంటే మనం కట్టుకుంటూ వస్తున్నాము అది ఎవరు దొంగలించకుండా మనం చూసుకోవాలన్నమాట అయితే మన దీంతో దీనికి కావాల్సింది జ్ఞానం కావాలన్నమాట దాన్ని సరి చేసుకునేకి తెలివి కావాలి జ్ఞానం కావాలి మనం ఇల్లు ఎలా కట్టుకుంటామో దానికి జ్ఞానం తెలివి కావాలి అవసరము అంటే ఆటంకాలు వస్తే ఆత్మీయ స్థితిలో ఆటంకాలు వస్తే ఎలా తప్పించుకోవాలి తుఫాను అవన్నీ వస్తే ఎలా తప్పించుకోవాలా దాన్ని ఎలా ధైర్యం చేసి ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఏదైనా మనకు ఎక్స్పీరియన్స్ అవుతునే మనకు బయలుపరచబడుతుంది ఇప్పుడు నాకు ఏమి రాదనుకో నేను తెలు తెలుసుకున్నానుకో అది నాకు తెలిస్తేనే కదా నేను దాన్ని ముందు ఎదుర్కొని ముందుకు వెళ్ళడము మనం ఆలోచిస్తాం అది ఎన్నో ఎన్నోసార్లు మనకి ఎదురు వస్తుంటది కానీ మనం గ్రహించలేక స్థితిలో పోతాం ఆత్మీయ ఆత్మీయ స్థితులు ఉంటే మనం దాన్ని గ్రహించి జయించి మనం ముందుకు వెళ్తాం అనమాట అయితే మతస్సు వార్త ఏడో ఉద్యా ఇరవై నాలుగు ఇరవై ఏం చెప్తుందంటే ఒక్కసారి చదవన తెలుగులో వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ బుద్ధిమంతుని పోలియుడును వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కాని దాని పునాది బండ మీద వేయబడను గనక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతి ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను అప్పుడు అది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పాను థ్యాంక్స్ బ్రదర్ అయితే చూడండి మాట విని మాట విని నడుచుకుంటే ఏమైతే అంటం. మనము మనం ఎక్కడ కట్టుకుంటామంట మన ఇల్లు దేవుల్లో కట్టబడుతుంది దేల్లో లేకుంటే దేవుని యొక్క మాట వినకుండా మనం ఆగా అంటే మాట విని అంటే దాని అర్థం ఏం తెలుసు మాట విని అంటే దేవుని యొక్క ఆజ్ఞము ఆజ్ఞలను ఒప్పే చేయడం పాటించడం అనమాట మాట విని అరే మనము ఆత్మీయంగా చూసుకుంటే అరే నేను దేవుని యొక్క మాట విని మనం నడుచుకున్నట్లయితే మన యొక్క ఇల్లు దేవుళ్ళో కట్టబడుతుంది అంటే ఎటువంటి ఆటంకాలు వచ్చినా నువ్వు చెదరవు అనమాట కదలవే గట్టిగా బలంగా స్థిరంగా ఉంటావు అదే మనం ఒక్క తప్పిపోయినాం అనుకో మన చాలా కష్టం అని ఉంటాం మళ్ళా తిరిగి రావాలంటే మళ్ళా కష్టం మళ్ళీ ఎంతో ఎంతో ప్రార్థనలు చేయాలి ఉపవాస ప్రార్థనలు చేయాలి దానికి మళ్ళా రావాలంటే అయితే మన ఆత్మీయ స్థుతిలో ఇల్లు ఎక్కడ ఉండాలంటే దేవుని పునాదిలో ఉండాలి దేవుని యొక్క దేవుని పునాదిలో ఉండి ముందుకెళ్తూ మనం జీవితం సాగించాలి అయితే మనకి చాలా కష్టాలు వస్తాయి ఎక్కువ కష్టంకైనా అయ్యో దేవుడ నా కష్టంకైనా నేను పట్టించుకోలేక వెళ్ళిపోతున్నా నేను ఉండలేకపోతున్నా అని ఈ దేవుడ నాకే ఎందుకు ఈ కష్టాలు అంటే మన నీకెందుకు కష్టాలు అంటే నువ్వు జై జయించడానికి దేవుడు ఇచ్చిన ఇచ్చినా నీకు అంటే దేవుడు ఇచ్చిన దేవుడు ఇచ్చి నువ్వు జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి ఒక్కటి అంటే మనది ఇరికైన మార్గం ఇరికైన మార్గం ఎన్నో ప్రమాదాలు ఉంటాయి కదా అన్ని ముందుకు వెళ్ళి కొనసాగించుకొని మనం ముందుకు వెళ్ చూసుకోవాలి స్టెప్ బై స్టెప్ జయించుకుంటూ వెళ్తుండాలి అప్పుడే కదా నువ్వు గట్టిగా రా బండగా ఉంటావు లేకుంటే మెత్తగా ఉంటే ఏమైతే అంటే ఎవరు ఏమన్నా ఉత్సవ మాటల కోపం వచ్చేస్తుంటారు ఎవరేమన్నా అయ్యో బ్రదర్ ఇట్లా అన్నా అట్లా అన్నాడన్నా నీ ఇట్లా బాధ చాలా బాట బాధపడ్డానన్నా అని మనం బాధపడుతుంటాం నువ్వు బాధపడే అవసరం లేదు ఎందుకంటే దేవుని సూచనలు దేవుని వాక్యం చెప్తున్నారు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటే నా మాట విని మీరు ముందుకు వెళ్తే ప్రతిదీ సాధ్యమే దేవుడు నీ ద్వారా చేయాలనుకుంటున్నారు ప్రతి ఒక్క పని దేవుడు నీ ద్వారా చేయాలనుకుంటున్నాడు కాబట్టి నీకు సాధ్యం పడుతుంది సాధ్యం దేవు దేవునితో పాటు ఉండి నువ్వు ఇద్దరి మధ్యలో సంభాషణ అంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఒక్క ఒక్క మనం ఫోన్ మాట్లాడుతుంటే ఎవరు ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాం అనుకో ఫోన్ కట్టేది అనుకో రేపు బాధపడతాం కదా అంతే ఇది కూడా అంతే అనమాట దేవుడు దేవుని మధ్య నీ మధ్య ఉండేలా కమ్యూనికేషన్ విని నడుచుకున్నట్లయితే గట్టిగా స్థిరంగా ఉంటుంది అదే కొంచెం దూరం పోయే చూడు అది నీకు వినపడదు నీకు ప్రతి ఒక్క మాటలు నీకు వినప్పుడు అయ్యో నువ్వు దేవునికి దూరమైపోతున్నట్టు అయితే మనకు సమస్యలు వస్తాయి దాని ఎదిరించుకొని ముందుకే వెళ్ళాలి అయితే మనకు దేవుడే అంటే దేవుడే చెప్తున్నాడు గాడ్ ఈజ్ ద బిల్డర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేసి హెబ్రూల రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన హేబ్రూస్ థర్డ్ చాప్టర్ ఫోర్త్ వర్స్ ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థంగా మోషే పరిచారకుడ ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడయి ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యం నిరీక్షణ వలన ఉత్సాహంను తుదముట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు Goodness, God is a builder of everything. If you're speaking for God, you're God's name. That means the word saying, you're God's name. If you're speaking no for God, it's aorem. If you're speaking for God, you're God's name. Pray for me without you. warm handside, boil your breath. Here's theatinya owner. కంపెనీలు ఏదన్నా మంచి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మనకి ఇన్సెంటివ్స్ కానీ అన్ని ఇస్తుంటారు కదా ప్రమోషన్స్ ఇన్సెంటివ్స్ కానీ న్యాయంగా పని చేస్తుంటే వాళ్ళ మన పనికి తగ్గట్టు జీతం బైబిల్లో బైబిల్లో కూడా వాక్యం చెప్ సెలవిస్తుంది నీ తగ్గట్టు నీకు జీతం ఇస్తుంది జీతం ఇవ్వబడుతుంది సో అయితే మ్రీస్ వేసే మూల ద ఫౌండేషన్ ఈజ్ జీజస్ క్రైస్ట్ అని తేటగా క్లియర్ గా వాక్యం చెప్తుంది ఒకవేళ మనం ఏదైనా మాట వినకపోతే ఎక్కడైనా సరే ఎక్కడైనా మాట విని ప్రాక్టీస్ చేయకపోతే అది మనకు రాదు ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది కాబట్టి ప్రతి కాబట్టి ప్రతి చెప్తుందన్నమాట దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనకు మనకి ఏది ఏది తీటగా ఉందో ఏది క్లియర్గా ఉందో మనం చెప్పాలి ఒకవేళ మంచిగా మంచిగా నడిచి దేవుని యొక్క వాక్యం వింటూ ఆ నడువులో నడుచుకుంటూ ఒబేగా చేస్తే ఎన్నో దీవనలు ఎన్నో ఆశీర్వాదాలు కనబడతాయి ఫర్ ఎవ్రీ హౌస్ ఇస్ బిల్డ్ బై సమ్మన్ చూడండి మన ఆత్మీయంగా చూస్తుంటే ఆత్మీయంగా చూస్తుంటే దేవుడు మన ఇల్లుని కట్టబడుతుంది కానీ లోకరహితంగా ఎట్టుందంటే ఎవరొకరు ఇల్లు ఇల్లు కట్టబడుతుంది కానీ ఆ అంటే ఈ చర్చి కానీ ఆ చర్చ్ కానీ ఈ చర్చ్ కానీ ఆ చర్చ్ కానీ ఆ సంఘం ఈ సంఘం అని మాట్లాడుతుంటాయి కదా అది దేవుడు దేవుడు ఈ రాత్రి మన గృహాలను కట్టాలనుకుంటున్నాడు ఫర్ ఎవ్రీ హౌస్ ఇస్ బిల్ట్ బై సమ్మన్ but god is the builder of everything aithe devudu neelanu kattalanukuntunnaru ninnu neeku ninnu raayalaaga balavanga tayar raay ante enta balam guntado cheppandi chaana balam gatti ga untadi raay manam dani palagottalem anta balam devudu annikanta power is antunnadi ninna anta anta vidhanga tayaristhunne yedu evaru che ye adochina evaru nee mungatauncha nee ni mungata neelavalleeru hallelujah ఎవరు ఏది వచ్చినా ఎవరు ఏది చేయాలనుకున్నా నీ ముంగు నిలవలేరు అది ఎప్పుడు దేవుని యొక్క మాటే చేసు మనం ముందుకు కొనసాగించేటప్పుడు ఇంకొక ఇంకొక వాక్యం చూసాం ఆ మనం ఆ పనులు చేస్తూ సంతోషంగా వెళ్ళినప్పుడు ముందుకు వెళ్తున్నప్పుడు మనము ఏం జరుగుతుందంటే ఐజయా సిక్స్టీ ఫైవ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఐజయా సిక్స్టీ ఫైవ్ ట్వంటీ కట్టుకొని వాటిలో కాపురం ముందరు ద్రాక్షటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవించరు వారు కట్టుకున్న ఇండ్లలో వేరే వేరొకరు కాపురం ఉండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనులు ఆయుషము వృక్షాయుషమంత అగును నేను ఏర్పరచుకున్న వాళ్ళు తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవించరు వారు వృధాగా ప్రయాసరు ఓకేనా అయితే చూడండి మనము లోక లోకరీతిగా ఎట్లుందంటే వాళ్ళు మనం మనం కట్టిన మనం ఇంట్లో ఉంటాము ఆ ఫ్యామిలీస్ తోటి ఉంటాం కదా కానీ దేవుని యొక్క వాక్యం అంశాలు వస్తుందంటే మాట విని ఇల్లు కట్టబడే ఇల్లు కట్టబడేది అంటే నీ హృదయంలో దేవునికి అంటే ప్లేస్ ఇచ్చినట్లయితే రమ్మని రమ్మని పిలిచినట్లయితే దేవుడు తీర్మానం దేవుడు తీర్మానం చేసుకుంటాడు నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు నీకు నువ్వు నీ భూమి భూమి మీద నువ్వు ఏదైతే పని చేస్తూ ఆ పని అంతూ ఆ నీకు సఫలమగ్గును అంటే సక్సెస్ఫుల్ గా అవుతుంది ప్రతి ఒక్క ఇల్లు దేవుడు కట్టాలనుకుంటున్నాడు అయితే నీ ద్వారా అనేక ఇల్లులు కట్టబడతాయి ఇప్పుడు మనం ఇల్లు ఇల్లు కట్టాలనుకో మనం ప్లాన్ అవన్నీ గీసుకుంటాం పునాది లెక్కనం చేయాలి ఎంత ఉండాలి ఎంత రాడ్ వాడాలి ఏం చేయాలి ఏ సిమెంట్ వాడాలి ఏ ఏ బ్రిక్ వాడాలా లేకుంటే ఆ ఏ శాండ్ ఇవన్నీ మనం ఆలోచిస్తాం కదా దేవుడు నీ పట్ల ప్రతిదొక ఆలోచిస్తాడు నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావా ఏ విధంగా ఉండాలనుకుంటున్నావా ప్రతిదీ ప్రతిదీ దేవుడు ఆలోచిస్తాడు నువ్వు నువ్వు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నీ గురించి ఆలోచిస్తూ దేవుడు నీ కోసం ఎదురు చూస్తుంటాడు అంటే నీ ద్వారా అనేకులకు ఇల్లు కట్టాలంటే దేవుని యొక్క దేవుని ఇల్లు కట్టి ఇల్లు కట్టి అందులో పిలువనికి దేవుడు ఎంతో ఆశపడుతున్నామాట అంటే నువ్వు హృదయం ద్వారా దేవుడు అంద అనేకులకు చోటిస్తున్నా అనమాట నీ వాళ్ళు అందే అనేకులు మారుతున్నారా లేదా ఒక ఆత్మనన్నా రక్షిస్తున్నావా లేదా అనేసి దేవుడు నీ నీ ద్వారా నా ద్వారా కోరుకుంటున్నాడు అనమాట అయితే మరి ఇంకొకటి ఇంకొక వచనం చూసుకుందాము సమయలు గ్రంథము ఇరవై ఐదో వచనం ఇరవై ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్ సిక్స్త్ వర్స్ ఫస్ట్ సమ్మెల్ ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్ సిక్స్త్ వర్స్ ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికిని క్షేమమౌను గాక అని వలకి ఈ వర్తమానము తెలియజెప్పవలను నీ యొక్క గొర్రె బొచ్చి కత్తిరించి సంగతి నాకు వినబడెను నీ గొర్రె కాపర్లు మా దగ్గరనుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు వారు కర్మేలులో కాలము వారు ఏది నీ పని నీవు అడిగిన ఎడలా వారు చెప్పుదురు కాబట్టి నా పని వారికి దయచూపు శుభదినంనా మేము వచ్చితేమి కదా నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకు నీ కుమారుని దావిదునకు ఇమ్ము దావిదు పని వారు వచ్చి అయితే మొదటి సామ్యాలు ఇరవై ఐదు ఇరవై బ్లెస్సింగ్ ఆఫ్ హెల్త్ టు ఇయర్ హౌజ్ హోల్డ్ చూడండి మనం ఏ పని చేసినా దేవుడు మనం మంచిగా కోరుకుంటాం ఎవరికి ఆ బ్రదర్ కి ఇట్లా కావాలా ఈ బ్రదర్ కి ఇట్లా అని ఎవరికి మనం కోరుకోం అది మన ఉద్దేశం కాదే కాదు మన బోధ కాదే కాదు ప్రతి ఒక్కరు ఎవరన్నా బాగలేదంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం మన ప్రార్థనలు ఎన్నో జవాబులు వచ్చినాయి నిజంగా ప్రతిదీ ఎన్నో అద్భుతాలు చూసినాం మన ప్రార్థనలలో లాక్డౌన్ లో వర్షిప్ లో ఆఫ్టర్నూన్ ప్రేర్ లో కానీ ఈవినింగ్ నైట్స్ ప్రేర్ లో కానీ మార్నింగ్ ప్రేర్ లో కానీ మనము ఎన్నో అద్భుతాలు చూసినాం ఎన్నో సాక్ష్యాలు విన్నాం అయితే ప్రార్థన వల్ల అన్న చెప్తుంటాడు ఉపవాసాల ప్రార్థనల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పినాం అయితే నాదొక చిన్న సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాం అయితే నేను ఇంటర్ అయిపోగానే నేను నాకు తెలియదు నేను చిన్న జాబ్ లోకి వెళ్ళిపోయినా నేను పార్ట్ టైం జాబ్కి వెళ్ళిపోయినా నేను సెకండ్రబాడ్ లో అయితే నాకు తెలియదు డిగ్రీ అంటే డిగ్రీ కాలేజ్ అడ్మిషన్స్ అయిపోతున్నాయి అయిపోయినాయి ఆల్రెడీ అయిపోయినాయి లాస్ట్ డే రెండే రెండు కాలేజ్లలో ఉన్నాయి ఒకటి భద్రకా భద్రకా కాలేజ్ ఒకటి మన ఉస్మాన్ ఉస్ నిజాం కాలేజ్ లో రెండే రెండు కాలేజ్ లో అడ్మిషన్స్ ఉన్నాయన్నమాట మీతో కాలేజ్ నార్మల్ జనరల్ కాలేజ్ లో అన్ని అడ్మిషన్స్ అయిపోయినాయి అదే లాస్ట్ రోజు అయ్యో దేవుడమ్మా నాకు ఈ విషయం నాకు తెలియదు నేను పనిలో పనిలో మొత్తం నేను వర్క్ లో బిజీ అయిపోయినామా నాకు ఎట్లాది నా డిగ్రీ ఎట్లా ప్రభువా ఎట్లా ఏం చేయాలా ప్రభు అంటే నేను అప్పట్లో నేను ఎబ్రాన్ చర్చ్ లో సెకండ్ సాటర్డే వస్తుంటాయి కదా సెకండ్ సాటర్డే వాళ్ళు నన్ను మమ్మల్ని తీసుకుపోయి వాష్రూమ్సే కానీ ఆ మొత్తం మొత్తం ఆ అంత ఎంత పెద్ద హాల్ ఉంటుంది కదా మన ఎబ్రం చర్చ్లో ఆ రూమ్ మొత్తం మాకు పైపు ఇచ్చేసి తుడిచే అంటే కడిపిచ్చేవాళ్ళు అనమాట ఈ పనికి ఎవరో ముందుకు వస్తుంటే మేము మా ద్వారా మొత్తం క్లీన్ చేసి ముందే రోజు రాత్రి అన్ని సాపలికి పలేసి నీట్గా చేసి క్లీన్ చేసి పెట్టేట మొత్తం సరౌండింగ్స్ మొత్తం అయితే మరి దేవుడా నేను అక్కడ కూర్చొని బాధపడుతున్నా అందులో కూర్చొని అయ్యో మరి దేవుడా ఎట్లా ప్రభు మరి ఇదైతే మరి నాకైతే అడ్మిషన్స్ అయిపోయినాయి రెండే రెండు కాలేజీలలో ఉన్నాయంట ప్రభా మరి నాకు ఈ రెండు కాలేజీలు తెలిపినావు కదా మరి నేను ఉపవాస ప్రార్థన చేసి నాకు శక్తిని జ్ఞానం దాని నేను ఆ రోజు ఫాస్టింగ్ ఉండి ప్రేర్ చేసుకున్నాను అనమాట అంటే నెక్స్ట్ డే ఏమైందంటే నేను భద్రకా డైరెక్ట్ నిజాం కాలేజ్కి నిజాం కాలేజ్కి వెళ్ళకుండా డైరెక్ట్ భద్రకా కాలేజ్ సరే ఇది కాచు ఉంది కదా అప్పుడు ఎంఎంటిఎస్ మాది సికింద్రాబాద్ లో ఇల్లు ఎంఎంటిఎస్ ట్రైను టూ రూపీస్ తీసేసుకుంటూ టూ రూపీస్ టికెట్ తీసుకుంటే అది కాచిగుడ్డ స్టేషన్ లో దింపేసాం అయితే వెళ్ళేసి నేను భద్రక కాలేజ్ కాడికి వెళ్ళేసి కూర్చొని వెయిట్ చేస్తున్నాను అనమాట అడ్మిషన్స్ కోసం అయితే నేను నేను ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటే వెళ్ళిపోయినా నేను ఇక ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఉండి ఆ రోజు రాత్రా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయినా దేవనకు మరి అన్ని కాలేజీలలో అయిపోయినాయి మరి ఇయర్ వేస్ట్ అయిపోతుంది నన్ను ఏ విధంగా నాకు అడ్మిషన్ రావాలని మనకు సహాయం తెచ్చే ప్రభు అనంటే సరే అనేసి నేను కూర్చున్నా అంత అంత అయిపోయింది అంటే అది భద్రక కాలేజ్ అంటే కొంచెము కామర్స్ అంటే ఫస్ట్ వాళ్ళకు వాళ్ళ మార్వడీస్ కి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు ఫస్ట్ దాని తర్వాత వేరే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అయితే నాకు నైన్టీ ఇంటర్లో నైన్టీ ఎయిటీ వచ్చింది నైన్టీ వన్ లాస్ట్ అయిపోయింది అంటే కాలేజ్ అడ్మిషన్స్ నైన్టీ వన్ కే పర్సంటేజ్ అయిపోయింది నా అంటే నాకు స్పోర్ట్స్ కోట ప్లస్ ఎన్సిసి ఏ సర్టిఫికేట్ ఉండేది అయితే దా మళ్ళీ అన్ని దేవా మరి ఎట్లా ఇప్పుడు నాకు ఎన్సిసి ప్లస్ స్పోర్ట్స్ కోట ఉంది ప్రార్థన చేసుకున్నా మళ్ళీ మరి ఉపవాస ప్రార్థనలో గొప్ప ఒక బ్రదర్ చెప్పింది అనమాట అన్న మరి ఇట్లా ఇట్లా ఉందంటే అవునా పాస్టింగ్ ప్రైజ్ కో బ్రదర్ రేపు ఎట్లా ఖచ్చితంగా అడ్మిషన్ దొరుకుతుందంటే ఇక నా పేరు నా అంటే అక్కడ మేము కూర్చున్నప్పుడు క్లాస్ రూమ్ లో నా పేరు పిలిచిన్నారు చూడు ఇదే లాస్ట్ సీట్ నీకు నేను మీకు సీట్ ఇస్తున్నాము ఆ మరి ఇప్పుడు ఫీజ్ ఎంత కట్టాల సార్ అంటే త్రీ ఇయర్స్ కి టెన్ థౌసండ్ సరిపోతుంది మరి నువ్వు టెన్ కట్టేసి ఈ రోజు ఈ రోజు కట్టక్కర్లేదు ఈ రోజు కట్టాలా సార్ని అడిగితే ఈ రోజు కట్టకలే రేపు వచ్చి నువ్వు కట్టు సరిపోతుంది అన్నాడు అందరిదేమో ఆ రోజే ఫీజు అయితే నాకు బాగా సంతోషాన్ని వచ్చింది సో అంటే నేను ఎందుకు ఈ సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నట్టే ప్రార్థనలో ప్రతిదీ ప్రతిదీ సాధ్యం ఎందుకంటే మనం దేవునితో సంభాషణ చేస్తుంటాం కాబట్టి దేవదూతలు వచ్చి మన ప్రార్థన తీసుకొని పోతాం కాబట్టి మనకి అవసరం ఏందో తెలుసు అరే దేవునికి తెలు దేవునికి తెలుసు కాబట్టి నీ అవసరం నువ్వు ఏ విధంగా అడుగుతున్నావో ఏ మనసుతో అడుగుతున్నావు కాబట్టి దేవుడికి తెలుసు అంటే ఆ త్రీ ఇయర్స్ నాకు దేవుడు కాపాడినట్ కాపాడినట్టుగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే అయితే ఒక అద్భుతం జరిగింది నాకడికే లాస్ట్ టైం చెప్పినాను కదా నాకు అడ్మిషన్ వచ్చేసింది ఆ ఎవరికి ఇంతవరకు అంటే స్లిప్ ఇవ్వలే అడ్మిషన్ వచ్చిందంటే స్లిప్ ఇవ్వలే ఫస్ట్ నాకే ఇచ్చారు హలెలుయా అంటే ప్రార్థనలో ఎంత శక్తుందో అంటే మనం దినదిన ప్రార్థనలు చేయకపోతే మనం ప్రతిదీ కోల్పోతాం ఇప్పుడు నువ్వు నిజంగా దినదినం అంతా కోల్పోతాం ఎంతో అలసిపోతుంటాం జాబ్కి ఎంత దూరం వెళ్ళి వస్తుంటాం కదా ఆ అలసిపోయే విషయంలో మనం అన్ని అంతా కోల్పోతుంటాం అనమాట దేవుడు తిరిగి నీకు అవన్నీ ఇవ్వాలనుకుంటున్నాడు నువ్వేదైతే పోగొట్టుకున్నావో ఏదైతే ఉంచునో అక్కడనే సంపాదించుకున్నట్టు దేవుడి నీకు ఆశ ఇవ్వాలని ఆశ అంటే దేవునికి సింపుల్ ఒక ఒక చిన్నగా అంటే దేవుని యొక్క మా విద్యతో చూపెడితే నీకు ఎంత లాభం ఉంటుంది అంటే ఎంత లాభం అంటే ఫలితాలు ఎట్లా ఉంటాయో ఒకవేళ వినకుండా అవిద్య ఉంటే ఎంత నష్టాలు ఉంటాయో నీకు నాకు బాగా తెలుసు అనమాట ఇవి దేవుని యొక్క వాఖ్యలో ప్రేరర్పణతో రాయబడినయి అంటే ఆత్మీయ ఆత్మీయంగా దేవుడు అంటే వాళ్ళ చేత భక్తుల చేత రాయ రాపిచ్చిందనమాట ప్రతిదీ ఒకటి క్లియర్ గా తేటగా రాయబడుతుంది వాక్యం నువ్వు దేవుని యొక్క మాట వింటే నీ యొక్క హృదయం ఎట్లా నీ ఇల్లు ఎలా కట్ కట్టబడుతుందో నువ్వు ఏమైతే కోల్పోయినో అవన్నీ నీకు దేవుడు ఈ రోజు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అయితే నా అంశం ఈరోజు నేను ఎందుకు ఎందుకు నేను ఈ వాక్యం సెలెక్ట్ చేసుకున్నట్టే నిన్న అజీజ్ నగర్ లో మొత్తం వాక్యం మొత్తము ఆ దీని మీద నడిసిందన్నమాట అరే వీళ్ళు అనుకోలే అనుకోలే కో ఇన్సిడెంట్స్ వీ చెప్పిన సిస్టర్ కూడా వాక్యం దాని మీద చెప్పి చెప్పిన రవి బ్రదర్ కూడా దాని మీదనే చెప్పినాడు సో అంటే ఇది ఎందుకు నీకు తెలియబడుతుంది ఇది ఎందుకు నాకు నాకు ఇవ్వబడుతుందంటే మన హృదయము కొంచెం డిస్టర్బ్గా ఉండే సో ఇంకా గట్టిగా కావాలంటే నీకు అవసరం బూస్ట్ అప్ మనము కొంచెం నిరసంగా ఉంటే మనం ఎందుతాం కోకోనట్ వాటరే కానీ అవి ఆగుతాం కదా ఓఆర్ఎస్ఏ కానీ అవుతాం కదా దేవుని వాక్యాలు ఇవన్నీ బూ నీకు బూస్టప్ ఇవ్వాలనుకుంటున్నావు అంటే నువ్వు లేచి నిలబడి ధైర్యంగా ముందుకు పోవడానికి ఇవన్నీ అప్పుడప్పుడు మనల్ని మనకు తట్టుతుంటాయి అనమాట సో ఇవి మన మనం గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్తే నువ్వు ఎటువంటి సమస్య ఈజీగా జయించగలవు ఎవరు ముంగటైనా ఈజీగా జయించాలి అంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవచ్చు నీ ద్వారా అనేకులను కూడా నీ నీ ద్వారా అనేకులను కూడా మన దేవుని దేవుని ఎదుగు తీర్చుకోవచ్చు నీకు సాక్ష్యం పంచుకోవడం వల్ల కానీ నీకు తెలిసిన కానీ ఈ సీక్రెట్స్ అన్ని మనకెందుకు తెలియబడుతున్నాయి చెప్పండి మన మనకి ఎందుకు అంటే అన్న ఒక ద్వారా మనకు చెప్పబడుతున్నాయి మనము ఇతరులకు కూడా చెప్పాలి మనమే దాచుకుంటే అది ఉండకూడదు దేవుడు ఆశపడుతున్నాయి ఇవన్నీ నీకెందుకు చెప్పబడుతున్నాయి నువ్వు ఆలోచించాలి అరే నేను ఇంకొకరికి చెప్పాలి నువ్వు నేర్చుకుంటున్నావు ఆ సీక్రెట్స్ నేర్చుకుని ఇంకొకరికి షేర్ చేయాలి అప్పుడైతే అప్పుడైతే నేను నీకు ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంటే ఒకరి ఒకరి నుంచి ఇంకొకరికి ఇంకొకరి నుంచి ఇంకొకరికి అనేది దేవుని యొక్క ఆత్మ అలా ట్రాన్స్ఫర్ అవుతుంటది సో ఇంక ఇంకెక్కువ నీకు ఇంకెక్కువ బయలు దేవుడు ఇంకెక్కువ బయలుపడుస్తుంటాడు ఆయనకి అరే నాకు ఆశగా ఉన్నది దేవా మా నాకు ఇంకెక్కువగా బయలుదేరు అతను కూడా కూర్చొని ప్రార్థన చేసుకొని ఇంకెక్కువ తెలుసుకోవాలనుకుంటాడు తర్వాత ఏం జరిగింది తర్వాత ఏం జరిగిందని అవును ఇది వరకు అయితే మనకి ఏం తెలియకపోతుండే అవును చర్చిలలో ఉన్నాం తప్పు పోతా చెప్పినారు వాళ్ళ ఇన్ని రోజు ఇన్ని రోజు చర్చిలో ఉన్నాం కరెక్ట్ సు కరెక్ట్ సువార్త అనేది ఎక్కడ చెప్పబడలే నిజంగా ఎంతో మంది పాస్టర్లు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ సత్యాలతో చర్చ్లో ఎవరు ఉండరు నేను నేను ఒక చర్చ్ పేరు చెప్పాను కానీ అక్కడ నేను చర్చ్ ఈవినింగ్ టైమ్స్ నేను ట్యూషన్ చెప్పేవాన్ అనమాట డిగ్రీ చదువుకుంటప్పుడు ఒకరికిద్దరికి అందులో పా అందులో వాచ్మెన్ గా పనిచేసే పిల్లలకు నేను ట్యూషన్స్ చెప్పాను రాత్రి అంటే చర్చి ఆవరణము వాళ్ళంతా డ్రింక్ చేస్తూ తాగుతూ అక్కడ అంతా మాటలు తిడుతూ అన్ని ఉండరు అంటే దేవుని ఆవరణంలో దేవుని అక్కడ ఉండడంటే అది మనుషుల చేత కట్టబడింది అంటే మనుషుల చేత కట్టబడినది వాళ్ళు ఏమనుకుంటుంటే ఇదంతా మనమే కట్టినంగా దేవుడు ఎందుకుంటాడు అనేసి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారన్నమాట అయితే ఆ రోజు అరే ఏంది నేను పిలిచే అంకుల్ని పిలిచి ఏంది అంకుల్ వీళ్ళంతా ఇట్లా చేస్తారంటే వీళ్ళంతా చర్చ పెద్దవాళ్ళు బాబు మనం ఏం అనకూడదు మనం ఏమనంటే మనకు జాబ్ పోతుంది అని అంకులు చాలా భయపడేవాడు సరే అంకుల్ మనకు అనేసి మేము వెళ్ళి మనకు అట్లాంటి విషయాలు మనకు తెలియదు మనకు కొన్ని కొన్ని కొన్ని విషయాలు తెలియదు ఏమన్నా ముందుకు వాళ్ళ ఎదురుస్తే మన జాబ్ ఏమవుతుంది మనకు శాలరీ సరిగి ఇవ్వరు అనేసి అనేవారు అంకుల్ అనమాట అంటే మన యొక్క జీవితం ఏ విధంగా కట్టబడుతుంది వాళ్ళకి అన్ని తెలుసు దేవుని యొక్క వాక్యాలు అన్ని తెలుసు ఇప్పుడు శాస్త్రాల పరిశీల్య వాక్యాలు తెలుసు అన్ని ప్రశ్నించే ప్రశ్న అంటే క్వశ్చన్ చేసే ప్రశ్నలు వాళ్ళకు కూడా అన్ని తెలుసునే తప్పు పని ఎందుకు చేసినట్టే వాళ్ళు సరిగ్గా ఫౌండేషన్ అర్థం నాకు అదే అర్థమయ్యి అరే దేవుని యొక్క ఫౌండేషన్ ఇక్కడ సరిగ్గా లేదు వీళ్ళకి దేవుని యొక్క ఫౌండేషన్ ఇక్కడ అంటే వీళ్ళు ఇట్లా ఇట్లా చర్చి పక్కనే ఇంకా కూర్చొని ఏంది ఇది అంత గంభీరంగా చేస్తున్నారు వీళ్ళంతా అల్లరి చేస్తున్నారు మళ్ళా అక్కడ చర్చి చర్చిల్నే పైన ఒక రూమ్ ఉంటుంది అక్కడ క్యారం బోర్డు ఆడుకుంటా భూతు మాటలు కొనుక్కొని కొట్టుకోవడం కానీ అంటే వాళ్ళ పిల్లలే పాసలు ట్రెజరర్ పిల్లలు వాళ్ళంతా అంత వాళ్ళ పిల్లలు అనమాట అయితే చర్చి ఆడ భయం భక్తి లేదు ఎందుకు ఇది మిస్ అయిందంటే సరిగా అక్కడ చెప్పలేదు వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు పాటించలేకపోయినాడు నువ్వు ఒకవేళ విని నువ్వు సరిగా పాటించే ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉండటం వాళ్ళు కొంతమంది అయితే ఆ తప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా కోల్పోయినారు చాలా మంది ఒక అంకుల్ ఉన్నాడు అంకుల్ టీచింగ్ మంచి చేస్తాడు వాళ్ళ అబ్బాయికి సరిగా దారణ తీసుకోలేకపోయిన ఏమైందంటే ఆయన యాక్సిడెంట్లో చనిపోయినాడు యుఎస్ యుఎస్ పంపిస్తామని ఎంతో అంటే ఎంతగా ప్రయత్నం చేసింది కానీ అది కాలుగా అప్పుడు బాధపడుతున్నాడు ఆయన అరే నేను ఇవన్నీ మిస్ అయిపోయినా దేవుని యొక్క విధేత చిన్న వాక్యం దేవుని యొక్క నా కొడుకు చూపించలేదు నేను నా కొడుకు నా కొడుకుని నడిపించలేను సరిగ్గా బండలాగా నేను తయారు చేయలేకపోయినా నా కొడుకుని నా కొడుకుని పోగొట్టుకున్నాను అప్పుడు బాధపడుతున్నాడు అంటే మనకు సమయం ఉన్నప్పుడే మనము సద్వియునం చేసుకొని మనము నేర్చుకొని ముందుకు వెళ్తే ఇప్పుడు అన్ని నేర్చుకొని మనం ఒకరికి చెప్తే రాబోయే దినాల్లో మనకి బైబిల్స్ ఉంటాయో కూడా ఉండవో మనకు తెలియదు మనం అన్ని కంఠస్వార్సం నేర్చుకుంటూ మనకు తెలిసినవి అన్ని ఇతరులకు చెప్పుకుంటా ఎంతో సంతోషం చూడండి దేవుళ్ళు ఇతరులకు ఇతర ఒకరి ద్వారా ట్రాన్స్మిషన్ అంటే మన బ్లెస్సింగ్స్ ఇతరులకు ఇతరులకు ట్రాన్స్మిషన్ చేయడం నీకు నీకున్న అన్ని ఇతరులకు చెప్పడము ఎంతో ఆనందం తెలుసా చాలా మనం సంతోషపడతాం అరే ప్రార్థన చేసుకుంటున్నారు వీళ్ళు బాగా చేసుకుంటున్నారు చూడండి మనకు దేవుడు ఎంతో కరోనా టైంలో ఎంతో మందికి మనకి మన ప్రార్థనలో ఎంతో మందికి ఎంతో మందికి స్వస్థత వచ్చినది అంటే మనం ఆ పరిస్థితుల్లో ఉన్నామంటే నీవు నీ ఇంకా ఇంకా నీ ద్వారా అనేకులు స్వస్థ స్వస్థత రావచ్చు అనేకులు స్వస్థత రావచ్చు కదా స్వస్థత వస్తుంది స్వస్థత వస్తుంది నువ్వు ప్రార్థన కరెక్ట్ గా చేసుకుంటూ ఉపవాసాల ప్రార్థనలు ఎందుకంటే ఉపవాసాల ప్రార్థనలో చాలా బలం ఉంటుంది చానకి నీకు ఇంకాగా బలంగా ఆ గట్టి గనట ఎంతో గట్టి ఉంటుంది బండా అది చాలా గట్టిగా ఒక త్రీ టూ అవర్స్ కొర్తే గాని అది పగలదు లేకుంటే మిషన్ తెచ్చి ఎర్ర గాని పగలదు అంత గట్టిగా ఉంటుంది అంతగా సమయం నీవు అంత గట్టిగా తయారు కావాలంటే ఉపవాస ప్రార్థనే ఫాస్టింగ్ ప్రేర్ వల్ల నీకు సాధ్యమవుతుంది ప్రతిదీ ఎటువంటిదైనా సరే ఎటువంటిది ఎటువంటి ఇందాక మా అబ్బాయి పాట పాడిండో it's not my might yani maaku anna neerpichinadu intlo aithe everything devun vallana saadhyam na might it's not my might it's not by my might it's not my power by my spirit says the lord devun yokka aatma dwara manu yanni edaina saadhyam avutundane sim devun yokka vakyam dwara manaku teliyabartund anamata aithe pratidi clearly cheptundhi endante vakyam nu obey chesthe ఇది జరుగుతుంది డిసోబెన్ చేస్తే ఇవి కోల్పోతావు అంతే సింపుల్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ప్రాక్టీస్ చేయకపోతే కోల్పోతావు అనేసి ఒక వాక్యం సెలవిస్తున్నమాట మరొక మరొకసారి చూడండి దేవుని ఫౌండేషన్స్ కావాలంటే దేవుడే క్రీస్తే నీకు మూలరాయి దేవుడే నీ ఇల్లుని కట్ చక్కదిద్దాలే తప్పుపోతే దేవుని దేవుడే నీకు చక్కగా కట్టి నీకు ముందుకు నడిపిస్తాడు ఎంత శ్రమ ఉంటుంది తెలుసు అందులో చాలా శ్రమ ఉంటుంది వచ్చే కదా ఆరు నెలలు ఆరు నెలలు ప్రవేశపడాలి అంటే ఒక ఇల్లు తయారీ ఒకప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఆరు నెలలు చక్క చక్క కట్టేస్తున్నారు మూడు నెలలు రెండు నెలల్లో కట్టేస్తున్నారు ఈజీ మేడ్ హౌజెస్ అని ఇది లోకాన్ని తిరిగా మనం ఎంత కష్టపడాలంటే నెలలు నెలలు కష్టపడాలి ఆ బండగా మనం తయారు కావాలంటే సంవత్సరాలు ఇయర్స్ ఇయర్స్ కష్టపడాలి కొన్నిసార్లు నీకు జవాబు రాదు ఓపికతో ఉండాలి ప్రేమతో ఉండాలి ఇవన్నీ ఇవన్నీ ఉంటేనే నువ్వు ముందుకు జయించి ప్రతిదీ ఏదైనా సరే నీకు ముఖ్యంగా ఓపిక పేషెన్స్ ఉండాలి దానికోసం ఎదురు అరే దేవుడు నీ ఎన్నో చేసినట్టు దేవుని కోసం నువ్వు పని చేయలేవా వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి కంపల్సరీ నీ ప్రాధాన్యత జవాబు వస్తుంది ఖచ్చితంగా నీకు నీకు ఏదైతే ఏదైతే కోరుకుంటున్నా అది సాధ్యం అవుతుంది నీ వల్ల అవుతుంది దేవుడు ఆ పని నీ వల్ల చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్దాం చిన్నగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేణ తండ్రి దేవాని కొందనాలు స్తోత్రం తండ్రి నైనేశ ప్రభు మరి వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించినందుకు నీకు కొందనాలు తండ్రి ఎస్ఆర్ నిన్న దిన్నా ఇప్పుడు కూడా నేను ఎరి నీ యొక్క ఫౌండేషన్ తండ్రి నేను ఎస్తాను నీ ఫౌండేషన్ సరిగా లేకపోతే ఉత్త గాలికే మేము పడిపోతున్నాం తండ్రి ఉత్త శోధనకి ఒక చిన్న శోధనకే పడిపోతున్నాం తండ్రి ప్రభా మేము అలా ఉండకుండా ప్రభా గట్టిగా రాయిగా మేము బలంగా స్థిరంగా ఉండాలి తండ్రి ఫౌండేషన్ నేను వేస్తా ప్రభా ఆ విధంగా ఎవరు ఏది ఏది అడిగినా ప్రభా చక్క చక్క చెప్తూ చక్కచక్క వెళ్తూ నేనేస్తే సన్నిధిలో నడిపించాలని వాళ్ళందరినీ సన్నిధిలో నడిపించాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి తండ్రి ప్రభా నీ యొక్క జ్ఞానము పరిశుద్ధాత్మను నడిపింపు మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎందుకంటే దుష్టుడు ఏదో విధంగా మోసం చేస్తున్నాడు తండ్రి ప్రభా చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ కు మేము పడిపోకుండా ప్రభా ముందుకు కొనసాగుతూ నేనేసే ముందుకు వెళ్ళని మేము ఆశపడుతున్నాం తండ్రి ప్రభా నీళ్ళు మేము కట్టబడాలనుకుంటున్నాం తండ్రి ప్రభా నా ఇంటిని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నువ్వే నా మేస్త్రి తండ్రి నేనేస్తే ప్రభా కావును తండ్రి నేనేస్తే ప్రభా ప్రతి ఒక్కరికూ నేనేస్తే ప్రభా కేబిప్నం బ్రదర్స్ సిస్టర్స్ అందరి కోసం ప్రాథన చేస్తున్నాం తండ్రి ప్రభా నేనే ప్రభావ వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడో కష్టపడి సువార్థ ప్రకటిస్తున్నారు తండ్రి ప్రభా అనేక ఆత్మలకు రక్షణలకు రావాలి తండ్రి ఎందుకంటే నేను ఎసే సాతాన్ పని సాతాన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తండ్రి నేనేసే ప్రభా నేనేసే మరి నేను కొంతమంది అయినా నీ లక్ నీలోకి రక్షింపై వచ్చినకు సాయం తెచ్చామని కోరుకున్నాం ఎంతో మంది తిరిగి పడిపోయిన సేవకులు ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళకు నీ మరి ప్రభా మా ద్వారా వాక్యం చెప్పటకు మంచి సమయం టైం ఇచ్చినందుకు నీకు వందను తండ్రి ప్రభా మరి యొక్క ప్రార్థనలు ఎన్నో రోజు నుంచో కొనసాగుతున్నాయి తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో నాయన ప్రభా స వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళకు ఆశ ప్రభా వాళ్ళకు ఫుడ్ లైఫ్ దయచేమని కోరుకుంటున్నాం తండ్రి నాయన ప్రభా అవును ప్రభా మేము ఎస్ ధైర్యంగా ఇతరులకు చెప్పడానికి మాకు జ్ఞానం దయచేయం అని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా సిగ్గు పడకుండా నేను ఎస్ ప్రభా మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రతి విషయంలో మాకు తోడు నీడగా ఉండాలని తండ్రి ప్రభా అదేవిధంగా కేవీ ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్స్ వాళ్ళ కుటుంబాలకు శాంతి సమాధానం దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఈ యొక్క వాక్యం మీకు సెలవిస్తూ ఎస్ఐఎం మేము నేర్చుకున్నది మేము ప్రాక్టీస్ చేస్తూ మేము చిన్న నీకు ఒక చిన్న మాట విధేత చూపిస్తే నువ్వేం చేస్తానో వాక్యం సెలవిస్తున్నావు తండ్రి ప్రభా అవును తండ్రి ప్రభా మీ యొక్క మాటను లోబడి నడుచుకొని ముందుకు వెళ్తాం తండ్రి నన్ను ఎస్ప్రభ మాకు పర్వొక జ్ఞానం దైక్ష్యమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐఎమ్ యొక్క వాక్యం మీకు మీకు మీకు సమర్పిస్తూ ఏసుక్రీస్తు నమ్మని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ కృపమైన ఎంతో బంధాలైనా నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి నీకే స్థితులు స్తోత్రం అయినా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభావా మాకందరికీనైనా మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని సమస్తాన్ని మీరు మాకు అనుగ్రించినారనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకోవడం నీకు వాటన్నిటిని బట్టి నీకే కృతజ్ఞతా స్థితులు ఘనత మహిమా ప్రభావాలు అనిపించుకుంటున్నాయినా వాక్యరా ప్రభావ మరోసారి మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినారు నైనా మీలో మేము కట్టబడాల ప్రాభ ఆపుస్తులను ప్రవతించిన పునాది మీద కట్టబడాల అ పునాది వేసుకరిస్తే ప్రవా మా జీవితాలు మేము మీలో కట్టబడాలా అనేకమైన జీవితాలు ఈ రోజు పునాదులు కదిలిపోతున్నాయి ప్రవా వరదలు ప్రవాహాలు కొట్టుకొని పోతున్నాయి ప్రవ కాబట్టినైనా అవి స్థిరమైన పునాదులు కాదు అని మీరు ప్రవా మీరు మాతో మాట్లాడినారు ప్రవ కాబట్టినైనా మీలో కట్టబడిన పునాది మీ మాట ప్రకారంగా విని దాన్ని గ్రహించి విధేయత చూపించి స్వీకరించి ఆ వాక్యం ప్రకారంగా మేము కట్టుకుంటే అది స్థిరమైన పునాది అది కదలని నిత్యం ఉండే పునాది ప్రవ మీరే ఆ పునాది కాబట్టి మీలో మా జీవితాలు కట్టుకొని సంపూర్ణతలు మేము ఎదిగి ప్రవ అనేకుల్ని ఆ పునాది మేము మేము తీసుకొని రావాల ప్రావా మేము ఉంటుంది భయంకరమైన సమల కాలం నైనా మా పిలుపు మా ఏర్పాట్లు నిత్యం దృష్టికు మరీ జాగ్రత్త పడి ఓ ప్రభావ ప్రతిక్షణం భయంతో వణుకుతోని మేము జీవించాలా ప్రార్థన జీవితం కలిగి ఉండాలా ప్రభావ ఎక్కువ మేము ప్రార్థనలు ఉండాలా ప్రభావ కొంత ప్రార్థన ఉండాల ఉంటున్నాం ప్రభావా మమ్మల్ని క్షమించినైనా ఎక్కువ సమయం ప్రార్థనలు ఉండాలా రాబోయే దినాల్లో ప్రభా ఏ రీతిగా ఉందో ప్రభా మీరు గ్రహించాలా వాటిని మేము చూసి ప్రభ అయినా మనుషులు హెచ్చరించి ఆ నీకుని మీ తట్టును మీరు అర్పించాలా అలాంటి కృప మాకు నీకు ఎంతో వర్ణాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా గొప్పదేవ ఈ వాక్యం ప్రకారంగా మేము జీవించలాగిన మీ కృప తెచ్చండి ఈ వాక్యం మేము స్వీకరిస్తున్నాం ప్రభ మా హృదయాలో భద్రపరుచుకొని వాటి ప్రకారం మీరు జీవించి ముందుకెళ్ళాగానే కృప దండి ఆ రీతిగా ప్రవా అంశాల గురించి మేము ప్రార్థిష్టమైనా నా దేవాసు ప్రభా దేవి శిస్తారు ప్రభా గురించి మేము ప్రార్థిష్టం వాళ్ళ కుటుంబీకుల గురించి మేము ప్రార్థిష్టమైనా రాజేశ్వేదర్ క్యాన్సర్ రోగంతో ఎంతో మంది బాధపడుతున్నారైనా ప్రార్థన చేయాలన్న ప్రతి బిడ గురించి పేరు పేరు ప్రతి బిడ మీద జ్ఞాపకం ఓ దేవాసాయి వాళ్ళందరికీ సంపూర్ణ స్వస్థత మీరు అనుగరించిన ప్రభు ప్రతి అనారోగ్యం చేస్తున్న ప్రతి చీకటి శక్తులను ప్రతి డీమెన్ స్పీడ్స్ అన్నింటి గద్దెస్తున్న వేసుక్రీస్తున్నాను డిపాట్ వేసుక్రీస్తున్నామని కార్మికు ప్రతి శరాన్ని విచ్చిపెట్టి వెళ్ళిపోమని కార్మికు దేవా ప్రతి ఒక్కరు సమృద్ధికరమైన జీవాన్ని మీరు అనుగరించండి ఎక్కడ చీకటి ఉందో అక్కడ మీ వెలుగు ప్రసరింపజేసి చీకటిని ప్రారందోడే ప్రభావ వెలుగుతో నింపమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ మీరు పొందిన గాలిలో స్వస్థత ఉందని వాక్యం చెప్తుంది కాబట్టినైనా ఆ వాక్యం మీ రుచి చూడాల ప్రవ్వ కాబట్టినైనా ఆ వాక్యం మా జీవితంలో నెరవేరాల ప్రవ్వ అప్పుడే మేము ఇతరులకు వాటి ప్రకటించగలమైనా సహాయపడమని ప్రారంష్టమైన ప్రతి మీరు స్వస్థపరిచని ప్రవ్వ నా దేవానికి ఎంతో వర్ణాలైనా ఎంతమంది కుటుంబాలు మారలేదు ఆ కుటుంబీకులందరూ రక్షణ పొందాలా వాళ్ళందరి పాపంలో క్షమించండి ప్రవ రక్షణ కార్యం జరిగించండి మేము ఉంటుంది ప్రవ ఎంత భయంకరమైన కాలం కాబట్టి నైనా ప్రతి ఒక్కరు ప్రవ నైనా మీ రక్షణ ప్రాణాయక ఉండాలా ప్రార్థన చేసిన ప్రతి కుటుంబాలు మీరు కాచి కాపాడి ముద్రించండి మీ రక్తంతో ప్రభావ కంచి ఏ దుష్ట శక్తులు ముట్టడానికి వీలలేదు ఏసుక్రీస్తు నామో నీకు ఆగ్రహిస్తున్నాను ప్రతి ఒక్కరు మీరు ముద్రించండి ప్రభావ రక్షణ జరిగించమని ప్రార్థిష్టమైనా కేబీపీఎం గ్రూప్లో బ్రదర్శిస్తారు కుటుంబీకుల అందరి గురించి మేము ప్రాదిష్టమైన ప్రతి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచి పెట్టమని ప్రాదిష్టమైన ప్రతి ఒక్కరు ప్రభావ మీలో కట్టబడి స్థిరంగా ఉండాల ప్రభావ నా దేవా నా తల్లి ఎంతో వందనాల ప్రభావ నైనా రాబోయే దినాల్లో విశేషమైన సేవ మేము చేయాల ప్రభావ మీకు నీతి సత్యాన్ని మేము అనేకులకు ప్రకటించాల ప్రభావ నైనా విశేషమైన కార్యాలు ప్రభావ అనేక చోట్ల జరగాల ప్రభావ నీ నామం మైమపరచబడాల ప్రభావ ఆ రీతిగా కేబీపీఎం రూపంలో బ్రదర్శిస్తారు వాళ్ళ కుటుంబీకులందరూ మీరు వాడుకోమని ప్రదిష్టమైన నా దేవా ప్రతి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచి పెట్టండి ఏ దుష్ట శక్తులు మట్టానికి వీలేదు ప్రభావ ప్రతి ఒక్క శోధన ఫీడ్లన్నిటిని ప్రతి అనారోగ్యాలను క్యాన్సల్ చేస్తున్నాం వేసు క్రీస్తు పరిశుభ్ర ప్రతి చీకర శక్తులు ప్రతి రోగాలను పారదొలుతున్నాం వేసు క్రీస్తు నామూన ప్రభా దుష్ట శక్తుల నుంచి ప్రభావ నైనా ప్రతి ఒక్కరు ప్రభావ వాటిని విజయం పొందాలా సైతం యుద్ధం ప్రకటించాలా ప్రభావ నా దేవా మేము ముందుకు వెళ్ళాలా వాడి రాజ్యాన్ని కూలగొట్టాలా వాటిని గద్దె దింపేలా ప్రభావ అలాంటి అభిషేకంలో మమ్మల్ని నడిపించండి ప్రతి దినం మీ ఆత్మతో మేము నింపబడాలా ప్రావా పర్లోకొక దర్శనాలు మేము చూడాలా పరలోకొక అనుభవం తండ్రి మిమ్మల్ని ముఖాముఖిగా మేము చూడాలా ప్రావా ఓ దేవ ఇంత పరిచర్ చేసి ఈ రీతి గుండే ప్రభావ చూడలేకపోతే మా జీవితం వ్యర్థమే ప్రవ కాబట్టి నైనా మిమ్మల్ని ముఖాముఖిగా మేము చూడాలా మీతో సంభాషించాలా ప్రభావ పురాతన కాలమైన భక్తులతో మేము మాట్లాడాలా దూతలతో మేము మాట్లాడాలా ప్రవ్వా నైనా ఇస్తా అలాంటి అనుభవం అలాంటి అనుభవం జీవితం మాకు అనుగ్రహించడానికి ఆదిష్టం సిఎను పర్వతం మేరకు నేను ఎక్కాల కాబట్టి నేను మీ ఎంతో పరిశుద్ధంగా ఉండాలని మిమ్మల్ని హెచ్చరించినారు కాబట్టి నేను వాళ్ళు ఇంకేమైనా ఆయాస్తకర తొలగించేన ప్రవ్వ వాటిని సరి చేసుకొని పరిశుద్ధ పరచబడి ప్రవ్వ పరిశుద్ధంగా మీ కొరకు జీవించాలా ప్రవ్వ నా దేవాలంటే కృప మాకు అందరికి అనుగ్రహించిన ప్రభావ మీ కృప వేమడి కృప అనుగుదరించండి మీ కనికరం మన నుంచి తొలగించేదని మీకు పరిశుద్ధాత్మను మనం తొలగించేదని ప్రార్థిష్టమైన మీ ఆత్మతో నింపబడి ఆత్మీయ ప్రపంచంలోనే ప్రతి దినం మేము జీవించాలా ప్రభావ ఆత్మలో మీ చర్యలు ఉండటానికి వీలేదు ప్రభు కాబట్టినైనా అలాంటి అనుభవం మేము అందరూ పోలాగినా మరి విశేషంగా అనేకుని ఈ ఆత్మీయ ప్రపంచంలోకి మేము తీసుకొని రావాలా ప్రభావ గొప్ప దేవ విశేషమైన అద్భుతాలు మర్మాలను ఓ ప్రభ ఈ సత్యని మేము ప్రకటించాలి ఓ ప్రవ్వ ఎస అనేకులు ప్రభావ మీ చెంతక రావాలా గొప్ప దేవానికి ఎంతో వాన ఇది క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధం అని మీరు మాకు బయలుపరిచినారు కాబట్టినైనా ఆ యుద్ధములకు మేము వచ్చేసినాం ప్రభావ కాబట్టి వెనుకపోయేది లేదు ప్రభావ మేము ముందుకు సాగిపోవాలా ప్రవ ఓ దేవ అనేక రాజ్యాలను మేము ఓడగొట్టాలా ప్రవళ రాజ్యాన్ని కూలగొట్టాలా ప్రవ మేము స్వాధీన పరచుకోవాసిన రాజ్యాలు దేశాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రతి దేశంలో వాడు గద్దె నింపాల ప్రభావ ఓ ప్రభ మీ సింహాసనం అక్కడ స్థాపించబడాలా మీ నామం మయం పరచబడాల అలాంటి అభిషేకం అలాంటి బలమైన సాధనములుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని ఇంకా ఎంతమంది రాలేదో ఆ కుటుంబీకులందరించి ప్రార్థిష్టం ఆ కుటుంబాల చుట్టి బలపచ్చని వాళ్ళ సేవ పచ్చని మీరు దీవించి ప్రతి చోట మీ కురుకు మన ఆశనం పెట్టుకోండి గొప్ప దేవానికి ఎంతో వర్ణాలైనా ప్రార్థనలు ఎక్కువ ఉండాలా బహు జాగ్రత్తగా ఉన్న మీ వాక్యంలో మీరు నానబడాలా ప్రభావా అలాంటి భాగ్యం మాకు అందరికీ అనుభవించండి ప్రభావ ఉంటున్న బ్రదర్స్ అందరూ మీరు ఆస్వాదించండి మీ వాక్యం మాతో మాట్లాడేందుకే ఎంతో వర్ణాలు ప్రభావ ప్రతి క్షణంలో మీ వాక్యంలో బలపరచబడి మెమరం వేసుకోవాలా మా హృదయమైన పలకలు మేము రాసుకోవాలా ప్రవ కాబట్టి నైనా ఆ రీతి జీవించే అనేకుల్ని మేము జీవింపజేయాల మా జీవాన్ని మీరు మాకు జీవాన్ని అనేకులకు పోయాలా ప్రవ ఓ ప్రవ అరీతిగా ప్రవ మీ జీవాన్ని మాకు దారబోసినారు ప్రవ్వా కాబట్టినైనా మేము కూడా ప్రవ్వ మీరిచ్చిన ఈ జీవం మరణం మగినంతగా మీరు మా కొరకు శ్రమాన్మించినానైనా ఇంతగా మీరు మా ప్రేమ చూపించినారు కాబట్టి ఆ కలువరి శిలిలో మీరు చూపించిన ప్రేమ మరణం మగినంతగా కూడా ప్రేమ చూపించాలా ప్రభావ మనుషులకినైనా మీ ప్రేమ తెలియదు ప్రభావ మనుషులకి మీ లోకం అంతా ప్రేమని కాబట్టి నిజమైన ప్రేమ ఈ లోకలు మంచిని చూపిస్తున్నారు ప్రభావ కాబట్టి ఆ ప్రేమ మీరు మాకు ఇచ్చినారు కాబట్టి ఆ ప్రేమను మేము ప్రకటించాలా సువార్త రూపకంగా అనేకులను చింత నడిపించాలా అలాంటి కృపా భాగ్యం మాకు అందరికీ ఈ రాత్రి కలసాలు మాకు అందరికి మంచి నిద్ర అనుగురించండి ప్రభావ ఏ కునేసి మీ చూపించేలాగా సహాయపడండి మా ఆత్మలను మా ప్రాణము మా శరీరంలో ప్రభావ మీకు అప్పగించుకుంటున్నాం ఏ సు తండ్రి మీరే మూల కాచి కాపాడి రాత్రి మంచి మీ పరలోక దర్శనాలు మాకు అందరికీ తల ద్వారా దర్శనం ద్వారా మాట్లాడి బలపచ్చి ఆత్మీస్థితిలో నెక్స్ట్ అందరినీ నడిపించి సిద్ధపచ్చమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థించిన తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం పరిశుభాత్మ నడిపి మనకి అందరికీ సదాకాలం తొడంగిను దాకా ఆమెన్ ప్రదర్శిస్తారు అందరికీ ప్రదర్శిస్తారు ప్రజరాలు